సిస్టర్స్ అందరికీ ఈరోజు మన థర్స్డే మీటింగ్ కైప్ మీటింగ్ లోకి అందరికీ ఆహ్వానము మనము దేవుని మహిమ పరుస్తూ ఆయనని ప్రతిస్తూ ప్రార్థనతో ప్రారంభించుకుందాం క్యాథరిన్ సిస్టర్ మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేయండి ఓకే అక్క ప్రార్థిస్తాం స్తోత్రం నాయన పరిశుద్ధుడా మైమోన్నతుడ సరశక్తి మంతుడా జీవంగల తండ్రి నీకు వందన స్తోత్రమునైనా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మా దగ్గర ఎటువంటి పాపమున్న తొలగించండి దేవా యశ్వ్రభ అసేకారం తొలగించండి రక్తంతో కడిగి పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు నాలుగు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వంద నాలుగు ఇద్దరు ముగ్గురు నామ అక్కడ ఉంటున్నారు ప్రభా మా మద్దరు ఉన్న తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన రాణ బిడ్డ నడిపించండి వచ్చిన పతొక్క ఆశీర్వదించండి దేవ బలపరచండి దేవ పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఏసు ప్రభ మరి కుటుంబాలు కూడా నేను సంపూర్ణంగా ని సంధికి రావాలా గానం వేసే లాక్కారంటేదేవా పతొక్క బిడ్డ బలపరచబడాలా వాకింగ్ చేత ఏసు ప్రభ జీవించి లోబడి జీతం దయచేయండి తండ్రి పతొక్క బిడ్డకు మరి ఎక్కడైతే సేవలో ప్రాంతంలో వెళ్తున్న పతొక్క కూడా తోడయ్యండి శోధన ఆటంకాలను గర్తించండి చీకచత లైపరచండి పతొక్క బిడ్డకు తోడయిండి గొప్ప విజయం వల్ల కలగచేయండి తండ్రి ఎస్ఐఆర్ నికు స్తోత్రంలో చెల్లిసిన ప్రభావ తండ్రి రాత్రి కాలంలో ఏసు ప్రభా పాటల ధర అయిపోందండి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి నేను బలమైన మాటల చేత మా హృదయాన్ని మమ్మల్ని బలపరచండి దేవా ఎక్కడైతే బలహీనంగా పడిపోతున్న ప్రభావ అక్కడ మమ్మల్ని వాక్యం చేత మమ్మల్ని బలపరిచి నిలబెట్టండి దేవా స్థిరత్వం మాకు మా హృదయాలని ప్రభావ ఏసు ప్రభానికి వందని రాకడకు ఎదుర్కొనే శక్తి మాకు కలగచ్చేయండి ప్రతి మాకు విజయం కలగచేసి రాకడకి ఇష్టపరచమని నదులను ఏసుకి సమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ సిస్టర్ రవి బ్రదర్ పాఠ పాడతారా ఏసు నీ కృపలో మమ్ము కాపాడుముదేవాసు నీ కృపలో మమ్మకా పాడుముదేవా మమ్ము రక్షించి నిత్య రాజములో మమ్ము రక్షించి నిత్య నడుపుము మా ప్రభువా నడుపుము ప్రభువా ప్రభువాసు నీ కృపలు మమ్ము కాపాడుము దేవా కృపలు మమ్ము కాపాడుము దేవా సిలువను మోసుకొని సువార్తను చాటింప సిలువను మోసుకొని సువాతను చాటింప బలమగుని శక్తిచే చేత్యము నడిపించు బలమగుని శక్తిచే చేత్యాము నడిపించు నమ్ముని ఆత్మల పూర్ణిగా చేసి నిలుపుము జ్యోతి వలె మమ్ముని ఆత్మలో పూర్ణిగా చేసి నిలుపుము జ్యోతివలే నిలుపుము జ్యోతివలే ఏసు నీ కృపలు మమ్ము కాపాడుము దేవా కాపాడుముదేవాసు నీ కృపలు మమ్ము కాపాడుముదేవా కృంగిన వేళలలో అలసిన సమయములో కృంగిన వేళలలో అలసిన సమయములో నా చెయ్య విడువకను నన్ను నిలబెటు నా చెయ్య విడువకను నన్ను నిలబెటు నీ రాఖాలో నిన్నెదుర్కొనోటకు నీ కృపనీయుమయ్యా నీ రకడాలో నిన్నెదుర్కొనుటకు నీ కృపనీయుమయ్యా నీ కృపనీయుమయ్యా ఏసు నీ కృపలో మమ్మ కాపాడుము దేవాసు నీ కృపలో మమ్మ కాపాడుము దేవా మమ్ము రాక్షించి నిత్య రాజములో మమ్ము రాక్షించి నిత్య రాజములో నడుపు మా ప్రభువా నడుపుము మా ప్రభువాసు నీ కృపలో దేవా పాడుముదేవాసు నీ కృపలో మమ్ము దేవా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ దీపా సిస్టర్ అక్క ప్రైజ్ లాడ్ అక్క ప్రైజ్ ద లార్డ్ పాట పాడండి క్రీస్తులు దొరికేవి దొరికవు లోకంలో లోకంలో దొరికే పాటలు క్రీస్తూ ఉండాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే పాటలో క్రీస్తూ ఉండాడు క్రీస్తు కావాలంటే లోకాశలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తు కావాలంటే లోకాషలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తుల్ని ఆశించాలి క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తూ ఉండాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తూ ఉండాడు పాపక్షేమా సంతోషం సమాధానం ప్రశాంతత పరిశుద్ధాత్మాజీవం దుర్కలు క్రీస్తులో అందువలన ఆలోచించి ఆశిద్ద క్రీస్తుూని అందుబలనాలోచించి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 లోకంలో అంధులన ఆలోచించే ఆశీదాం క్రీస్తుని అంధులన ఆలోచించే ఆశీదాం క్రీస్తుని క్రీస్తు కావాలంటే లోకశలు మొదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తునే ఆశించాలి క్రీస్తు కావాలంటే లోకాశలు వదలాలి లోకం వదనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే బాటలో క్రీస్తు ఉండాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే బాటలో క్రీస్తు ఉండాడు లోకంలో ప్రైజ్ ప్రేజ్ ద లాడ్ సిస్టర్ థ్యాంక్ యూ ఈరోజు మనకు మాధురి సిస్టర్ వాక్యం అందిస్తారు మాధురి సిస్టర్ వెల్కమ్ వాక్యం షేర్ చేసుకోండి మాధురి సిస్టర్ ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ శుభవార్త పదిహేనవ అధ్యాయం ఒకటో వర్షణం దగ్గర నుంచి చదువుకున్నామండి ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వెనుకకు ఆయన దగ్గరకు వచ్చి చుండగా పరిసయులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేస్తున్నాడని చాలా సనుగుకొనేది ఈ వాక్యంలో ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులను ఆయన బోధ వినడానికి గౌరి బోధని దేవుని బోధని వినడానికి దేవుడి దగ్గరికి వస్తా ఉన్నారు అంతకు ముందు రోజుల్లో అందరికీ వాక్యము సరిగ్గా అందకుపోయి ఉండొచ్చు అందుకనే కదా చాలా మంది దేవుడు గాని దేవుడే ఏ సూత్రము వచ్చారో అన్నా గాని గుర్తించలేని ఆ స్థితిలో ఉన్నారు కదా ఆ స్థితిలో ఉన్నప్పుడే దేవుడి మాటలను ఈ శాస్త్రులు పరిస పరిసయులను శాస్త్రులు అప్పటిదాకా ఎంతో మంది దేవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద స్థాయిలో దేవుని వాక్యాన్ని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు కానీ అంతవరకు వెళ్ళలేదేమో ఆ పరిసయ్యుల శుంకరుల దగ్గరికి ఆ వాక్యము కానీ ఈ దేవుడు మన ప్రభువు వచ్చి అందరికీ ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరికి దేవుని రాచ సువార్తను ప్రకటిస్తూ దేవుని ప్రేమను గురించి ప్రకటిస్తూ ఉండగా అప్పుడే కదా సమస్తమైన సుంకరులు అప్పటి ఆ సమస్తమైన సుంకరలు రాలేదేమో వీళ్ళ పరిచర్య అంతవరకు అందరి దాకా వెళ్ళలేదేమో కానీ దేవుడి మాటలకు ఈ సుంకరులైన వారు సుంకరులను పాపులను దేవుడి మాటకు లోబడి ఆయన చెప్పే బోధ ఇంతవరకు చెప్పబడిన బోధ దేవుని ద్వారా ప్రకటించబడ్డం విని ఆ మాటలు వినడానికి దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారంట అయితే ఈ పరిచయులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా సనుగుకున్నారంట ఇదేంటి దేవుడు ఇతడేంటి అసలు ఈ పాపులను చేర్చుకోవడం ఏంటి సుంకర్లను చేర్చుకోవడం ఏంటి వాళ్ళకి వాక్యం అందించడం ఏంటి అని చెప్పనని చాలా సనుక్కుంటూ ఉంటే అందుకని వారితో ఉపమానము చెప్పారు అదే అదే మాటకి ఇంకొక చోట కూడా మనకి వాక్యం ఇంకో మాట గోధిస్తూ ఉంటుంది అయితే మొట్టయి శువాత తొమ్మిదో అధ్యాయం పదమూడో వచనంలో కూడా అయితే దానికి క్లారిఫికేషన్ దేవుడు ఇష్టం వేరే చోట కూడా అయితే నేను పాపులను పిలువ వచ్చి గాని నీతిమంతులను పిలువ రాలేదు గనక సన్నికరమునే గాని బలి నేను వాక్య బాబు నేనుతో మీరు నేర్చుకొని నేర్చుకున్నాడని చెప్పను అయితే ఈ వాక్యంలో దేవుడు ఇంకా చెప్తా ఉన్నారు నేను పాపుల కోసమే వచ్చాను పాపలని ఇంకోడు అయినా నీతిమంతులు లేడు అని చెప్పనని బోధించబడి ఉన్నది వాక్యంలోనే అలాగే ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుని పాప పాపం చేయడం వల్ల దేవుని మనం పొందుకోలేకపోయినా అని చెప్పనని ఇంకో చోట కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అయితే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విషయం ఏదో ఒక విధంగా పాపం చేసిన వారైతే అయితే ఈ పాపులను పిలువ వచ్చాను కానీ నీటి మంతులను పిలువ రాలేదు అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నారు ఘనకా పనికరమునే కోరుచున్నాను అంటే 500 హండ్రెడ్ గా మేము ఏదో ప్రీచింగ్ చేస్తున్నామని ఇలా వాళ్ళలో అటువంటి గొప్ప వాళ్ళని వాళ్ళే గుర్తించుకునే స్థితిలో వాళ్ళు ఉంటే కానీ దేవుడు అంటున్నారు నేను కనికరమ్మే కోర వచ్చాను బలిని కోరను అని చెప్పనని అంటున్నారు అదే వెళ్ళి ఒకసారి మీరు నేర్చుకొని ఏంటి ఏం వాళ్ళ దగ్గరే శాస్త్రుల దగ్గర పరిచయాల దగ్గర అంతకుముందు రోజుల్లో ఆ సమయాల్లో వాక్యం వాళ్ళ దగ్గరే ఉంది గ్రంథ పరిశుద్ధ గ్రంథం అంతా వాళ్ళ దగ్గరే ఉంది సామాన్యుల జోలికి దగ్గరికి ఆ వాటి ఇంకా రాలేదు ఆ గ్రంథం ఇంకా రాలేదు కాబట్టి వీళ్ళు ఒకసారి అని చెప్పనని అంటా ఉన్నారు అందులోనే కొన్ని కొన్ని ఉపమానాలు దేవుడు ఇంకా క్లారిటీగా చెప్తా ఉన్నారు అందుకైనా లూకాశు వార్తలోనే లూకాశు వార్తలోనే మూడవ వచనం నుంచి పదిహేనవ అధ్యాయం మూడవ వచనం నుంచి మనం చదువుకుంటే అందుకు ఆయన బారితో ఏమానము చెప్పను మీలో ఏ మనుష్యుని తనను నూరు బుర్రెలు కలిగి ఒకటి తప్పిపోయిన అతడు తొంభై తొమ్మిది ఇంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడానికి చెప్పనని అడుగుతున్నారు అంటే ఆ అంటే వాటి పట్ల వాళ్ళ ఆ యజమానికి ఉన్న ఆ ప్రేమను అన్నదాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు మీలో మీ దగ్గర వంద గొర్రెలు ఉన్నాయి ఆ ఒక్క వంద గొర్రెలో ఒకటి తప్పిపోతే వాళ్ళ వాటన్నింటినీ మిగిలిన మంది గొర్రెలని మీరు ఎక్కడ వదిలేస్తారు ఏమన్నా క్షేమంగా ఉన్న చోటకి తీసుకెళ్ళి అక్కడ తోలికెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ వచ్చి అడవిలోకి వచ్చి ఎక్కడ పోయిందో అని చెప్పని వెదుతారా లేదు అక్కడే ఆ అడవిలోనే వదిలిపెట్టేసి వెళ్ళి ఆ ఒకటి తప్పిపోయినా ఒక్కదాని కోరస్ కోసము మీరు వెదక వెళ్ళడా అని చెప్పనని అడుగుతున్నా చెప్తా ఉన్నారు అది దొరికినప్పుడు సంతోషము దానిని తన భుజముల మీద వేసుకొని సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుది తప్పిపోయినా నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అందరితో షేర్ చేసుకుంటారు ఇదిగో నా నా గొర్రెల మంద మందని తీసుకొని అడవిలో నేను కాచుకుంటా ఉంటే తప్పిపోయింది అది ఎలా ఉందనుకున్నానో ఏది ఏ జంతు వచ్చి ఎలాగా దాన్ని పాడు చేసిందో లేకపోతే తినేసిందో ఇంకేం చేసిందో అని చెప్పను చాలా కంగారు పడ్డ కానీ ఆ సమయంలో నాకు నా గొర్రె గొర్రె క్షేమంగా దొరికింది అని చెప్ప చెప్పి సంతోషంతో తప్పిపోయిన దొర దొరికినదని వారితో చెప్పుకుంటాడు కదా సంతోషంగా ఆయన అందరినీ తెలుసుకొని సంతోషంగా తన సంతోషాన్ని వ్యక్తపరుస్తారు కదా అటువలే మారు మనసు అక్కరలేని లేని మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పందు ఒక్క పాపి విషయమై లోకమందు ఎక్కువ సంతోషము కలుగుము అని చెప్పని అయితే ఈ తొంభై తొమ్మిది మంది ఇక్కడ పైన చెప్పుకున్న ఆ క్యులు శాస్త్రులే కావచ్చు ఏమో ఎందుకంటే వాళ్ళలో దేవుడి వాక్యం ఎప్పటి నుంచో బోధిస్తానే ఉన్నారు కానీ దేవుడు ఆ తప్పిపోయిన వాళ్ళు ఆ సుంకర్లు ఆ పాపులు అన్యులే కావచ్చు ఎవరైనా వాళ్ళని ప్రేమతో దగ్గరికి తీసుకుంటా ఉన్నప్పుడు వీళ్ళు ఆ దేవుడి మనసుని ఎరక్క ఆ మారు మనస్సు అక్కర్లేని వారిగా ఉంటా ఉన్నారు ఆ తొమ్మిది అలాంటి వాళ్ళ కన్నా దేవుడు ఏమంటా ఉన్నారు నీటి మనుషుల విషయమై కలిగి సంతోషం కంటే మారు మనస్సు ఒక్క పాపి విషయమై పరలోకంలో సంతోషం ఎక్కువ సంతోషము కలుగ కలుగుతుంది అని చెప్పనని అంటా ఉన్నారు మన దేవుడు ఎంతైనా ప్రేమ స్వరూపి ఆయన పాపులనే పిలవ వచ్చిన దేవుడు కానీ ఈ శాస్త్రులైనా పరిసయులైనా ఎవరైనా కాని వాళ్ళు సుంకరులను చూసి పాపులను చూసి వాళ్ళు ఏదో గొప్ప స్థాయిలో ఉన్నారు మనమే పెద్ద ఈ గొప్ప స్థాయిలో ఉన్నామని చెప్పనని వాళ్ళు అలాగే ఉండకుండా ఇంకా ఎవరి వాక్యం దొరకలేదు సుంకరులు పాపులు అన్న వాళ్ళని చేర్చుకొని దేవుని రాజ్యంలో స్థానాన్ని వారికి కూడా కలుగజేసే వారి లాగా ఉండడానికి దేవుడు ఆ విషయాన్ని ఇక్కడ బోధిస్తూ ఉన్నారు ఇంకా ఇంకా రెండు రెండు ఉపమానాలు ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి ఎనిమిదో అధ్యాయంలోకి వెళ్తే ఏ స్త్రీ పైనలో పది వెళ్లి ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే అది ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊర్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతగదా అది దొరికినప్పుడు తన చలికత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడు నేను పోగొట్టుకున్న నా దొరికినదని వారితో చెప్పను కదా అటువలే మారు మనస్సు పొంద ందు ఒక్క పా పా విషయమే దేవుని దూతలేదుట సంతోషం సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అదే అదే ఉపమానం ఇంకో ఉపమానం అదే సమయానికి అదే సందర్భంలో దేవుడు పలు రకాలైన ఉపమానాల ద్వారా వాళ్ళకి ఒకటి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉపమానాల ద్వారా దేవుడు బోధిస్తా ఉన్నాడు ప్రతిసారి ఒకటే మాట దేవుడు చెప్తా ఉన్నారు మారు మనస్సు మారు మనస్సు పొందని కొందరలేని నీతి మంత్రులు వాళ్ళు నీతి మంత్రులే కావచ్చు కానీ ఏదో ఒక విషయంలో మారు మనసు మనసు ఎక్కడో ఒక చోట తప్పిపోతా ఉండి అటువంటి ఆ మారు మనస్సు అవసరం లేని ఆ ఒక్క పాపి విషయమే వాళ్ళకంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి పాపంలో నుంచి వెనుతిరిగి దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపంతో దేవుడు పాదాలు పట్టుకుని ఆ ఒక్క పా విషయమే దేవుని దూతలు ఎ ఎదుట త్వరలో ఒక రాజ్యాన్ని దేవుని దూతలు ఎదుట అంతోషము కలిగి ఉందని కలిగినని చెప్పున్నాను అదే విషయం మరలా అరలా అరలా చెప్తా ఉన్నారు అన్ని పాపులనే పిలువ వచ్చారు అదే విధంగా పదకొండవ వర్షాలలో కూడా కుమారుని గురించి ఉపమానాలు కూడా మరియు ఆయన ఇట్లన్నీ ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాధ నిమ్మని తన తండ్రి మీద అతడు వారి వారికి తన ఆస్తి పంచి పెట్టను ఇంకొక ఉపమానంలో తన తండ్రి దగ్గరికి అయ్యా నాకు కావాల్సిన నాకు రావాల్సిన నా ఆస్తి నాకు ఇచ్చేసేయి నాకు నా వంతు నువ్వు నా పాలు నా కొరకు మీరేం అందులో నా బాబును నాకు ఇచ్చేసేయి నేను చెప్తాను అని తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళిన కుమారుడు చిన్న కుమారుడు ఇక్కడ ఈ వర్షంలో ఈ ఉపమానంలో కనిపిస్తూ ఉంటారు అప్పుడు అతడు అడగ అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు ఆ కుమారుడు తెలుసో తెలియకో ఏదైనా అడిగినప్పుడు ఆ తండ్రి ఇచ్చేశాడు దేవుడి దగ్గర కూడా ఏ విషయంలో ఏం చేయడానికైనా దేవుడు మనల్ని పూర్తిగా మనకి స్వేచ్ఛనిచ్చేశాడు కానీ ఏ ఏది రైట్ ఏది రాంగ్ ఏది చెయ్యొచ్చు ఏదైనా ఏది చేయడానికైనా దేవుడు మనకి ఆ స్వేచ్ఛనిచ్చాడు కానీ దేవుడు మనస్సు నెరిగి దేవుడు ఏది చేస్తే ఆయన సంతోషపడతాడు వరకు చెయ్యగలిగితే ఆ తర్వాత వచ్చి ఆ సంతోషం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఆ చిన్న కుమార్ చిన్న కుమారుడు కోరుకున్న విధంగా ఆస్తిని అతనికి పంచిపెట్టేశాడు కొన్ని దినములైన తర్వాత దాని తర్వాత వచ్చిన ఆ పర్యావస్థానాలు చూస్తే చాలా బాధపడి అతను చాలా పశ్చాత్తాపంతో తన తండ్రి దగ్గరికి వస్తాడు పంచిపెట్టను కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారము వల్ల తీసుకున్నాడు తన సొంత తన తండ్రి నుంచి తన సొంత తండ్రి నుంచి వేరైపోయి దూరమైపోయి దూరంగా వెళ్ళిపోయి తనకిష్టమైన దుర్వ్యాపారములలో చేస్తున్నాడు అదంతా ఖర్చు చేసి తరువాత ఆ దేశముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకరి చంద చేరాను అతడు పందులను రేపుటకు తన పొలంలోనికిని పా అయితే తండ్రి ఇచ్చిన శ్వాస్యము తన వంతు తన ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు దుర్వ్య వ్యాపారములు ఇంతవరకు తండ్రి చెప్పింద లోబడి ఉంది తండ్రి చెప్పినట్టుగా చేస్తా ఉన్నంత వరకు తనకి ఏ ఇబ్బంది ఏది రాలేదు తండ్రి నుంచి ఎప్పుడైతే దూరంగా వెళ్ళాడు తన దుర్వ్య ఆపారాలకు దుర్వ్యసనాలకు లోబడి లోబడి పోయి అలా ఒకరి కిందకి వెళ్ళి పని చేసుకునే అక్కడుంటే అధికారిగా ఒక యజమానుడి లాగా తన తండ్రి కింద స్వతంత్రుడిగా ఉండే ఆ అవకాశాన్ని కోల్పోయి ఇక్కడ వేరే వాళ్ళ కిందకి వెళ్ళి పనిచేసి ఒక దాసునిగా ఒక పని చేసేవాడిగా అది పందులను పొలంలోనికి ఒక పనివాడిగా వెళ్ళాడు వాడు పందులను తిను పొట్టుతో తన కొడుత నింపుకొని ఆశపడను గాని ఎవడనూ వానికి ఏమీ ఇవ్వలేదు ఎంత కరువు వచ్చిందంటే పందులు తినే ఆ పొట్టు తినడానికి వెళ్తే అవి కూడా కనీసం అవి తినడానికి లేదు అయితే బుద్ధి వచ్చి బుద్ధి వచ్చినప్పుడు మా తండ్రి యొక్క ఎంతో మంది కూరి వనరుకు అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను కొద్ది కష్టము దే అతని తండ్రింది ఉన్నంత వరకు తను ఏ కష్టాన్ని చూడలేదు స్వతంత్రుడిగా ఉన్నాడు స్వేచ్ఛగా ఆనందంతో అన్నిట్లో సమృద్ధిని కలిగి ఉన్నాడు ఇప్పుడైతే తన తండ్రిని విడిచి దూరంగా వెళ్ళాడో అప్పటి అతనికి శ్రమ అన్నదే మొదలయ్యింది అతనికి అదే బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నాడు వారు ఆ తండ్రి దగ్గర ఎంతో ఆస్తుంది ఎంతో మంది కూలి వాళ్ళున్నారు వాళ్ళకు కూడా కూలి వాళ్ళకు కూడా అతను కూడి వాళ్ళకు భోజనం అన్నది సమృద్ధిగా దొరుకుతుంది నేనైతే అక్కడికి చచ్చిపోవచ్చు నానని ఎంతగానో బాధపడతా ఉండదు నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి నేను పలోపములకు విరోధంగాను అంటే అదే పశ్చాత్తాపము పశ్చాత్తాపము పాపం పాపం చేశాను పశ్చాత్తాపం వల్ల అతనికి వచ్చే అయ్యో నేను నీకు విధే విధేయుల అవిధేయుడనే తండ్రి అక్కడి నేను పరలోకానికి నీకు విరోధంగా చేసిన ప్రతి ఒక్క పని జ్ఞాపకం వచ్చింది నేను ఇలా పరలోకానికి నీకు విరోధిగాను ఈ ఎదుట పాపం చేసి తిని అని చెప్పానని ఎంతగానో బాధపడతా ఉన్నాడు ఇక మీద కానీ కుమారుడని ఆశ అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అని చెప్పానని అంటున్నాడు ఎందుకంటే అతను పాపం చేశాను తండ్రికి విరోధంగా ఉన్నాను అట్లాగే పరలోకము దానికి కూడా పరలోకానికి కూడా విరోధంగా ఉన్నానని ఆ భావం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా స్వతంత్రుడని కాను అన్న అన్న భావంలోనికి వెళ్ళిపోయి ఇక మీద దాని కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యత వాటి యోగ్యత నాకు లేదయ్యా అని చెప్పనని ఆయన ఎంతగానో బాధపడి తండ్రితో మాట్లాడుతున్నాడు నన్ను ఈ కూలి ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదామనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను ఇలా అంతా మాట్లాడి ఇలా కన్నీ తండ్రి దగ్గర పనివారినైనా ఉండాలి అని చెప్పానని అతను అనుకుని తన తన తండ్రి దగ్గరికి వెళ్తే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఇంకా తండ్రి దగ్గరికి రాలేదు ఇవన్నీ అడగలేదు మాట్లాడలేదు కానీ అతను వస్తున్నప్పుడు ఇంకా దగ్గరికి కూడా రాలేదు ఇంకానే దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి కనుకొరపడి దేవుడు అదే చెప్తున్నాడు కదా నేను కనిపెరమ్మే కోరుచున్నాను చెప్తానని అదే కనికరాన్ని వాడింతలో దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణించు కనికొరపడి తన కొడుకు దగ్గర ఇప్పటిదాకా రాలేదనంటే ఎక్కడో జోడ చేయమనగా చక్కగా శిబ్రమంగా చక్కగా ఉన్నాడని చెప్పానని అనుకొని ఉండొచ్చు కానీ అతను ఎప్పుడైతే వచ్చాడో తన స్థితి ఆ తెలిసి కనికొరపడి పరిగెత్తుకుని ఆమె నడ పడి ముద్దు తనకు ఇంకా రాలేదు ఏమీ చెప్పలేదు తన స్థితి అంటాం ఏది వివరించకపో వివరించలేదు అయినప్పటికీ తండ్రికి ఏమన్నా ఆస్తి అన్నది పోయింది పోయినా ఇబ్బంది లేదు కానీ ఆయనకి ఏది వెలగా ముఖ్యంగా ఉంది తన ఆస్తి కాదు తన కుమారుడే అన్నిటికన్నా ముఖ్యంగా ఉన్నాడు ఆయన్ని స్వీకరించి ఆయన మెడ మీద పర్డే ముద్దు పెట్టుకుని ఆయన్ని స్వీకరించి తన ఇంట్లోకి ఆహ్వానించుకున్నారు అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధము నీ ఎదుట నువ్వు పాపము చేసి తినేక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాన తండ్రి తన దాసులను ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి దీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించి కొద్దిని తెచ్చి బదించుకుంటే మనము దీని సంతోషపడదము ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెనని తప్పిపోయి దొరికనని చెప్పను అయితే తన స్థితి అంతా తను పాడు చేసి ఏమి జ్ఞాపకం చేసుకోలేదు అదే మారు మనస్సు తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి కాని తిరిగి వచ్చాడు చూడండి ఆ మారు మనసు వల్ల తన తండి ఎంతగానో సంతోషించి ఆస్తి పాడు చేశాడన్నది కూడా మనసులో పెట్టుకోకుండా తన కుమారునికి ప్రశస్థమైన వస్త్రాలను వాళ్ళకు చెప్పుడు తీసుకొచ్చి మంచి విన్లు చేసి అందరం సంతోషపడ్డా ఎందుకంటే ఈ రోజు పోయిన నా కుమారుడు మరలా ఇంటికి వచ్చాడు అని చెప్పానని అంతగానో దేవుడు మరి ఒక ఔట ఇచ్చినట్టుగా తండ్రి చూపిస్తా అన్నారు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండను వాడు పొలముండేచి ఇంటి దగ్గరకు రాగా పాద్యం లేని జరుగుతుంది దాసులో పిలిచి ఏమిటని అడుగుతా ఆ దాసుడు అతని తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి వధించిన చెప్తా ఉన్నారు తిరిగి దాసుడు అతను వచ్చి ఉన్నాడు అతను తన వద్దకు సురక్షితముగా వచ్చి ఉన్నాడు ఎటువంటి అపాయానికి తీర్పాకుండా క్షేమంగా అందుకతడు తను తన ఉద్దేశం వేరుగా ఉంది తన తండ్రి తాడుతాను అందుకతడు తన తండ్రితో తిరిగి ఇన్ని ఎండ్లు నిన్ను సేవించున్నాను నీ ఆజ్ఞను నేనెన్నడూ నేరలేదే ఆయనను నా స్నేహితులతో సంతోషపడిన నీవు నాకెన్నడను ఒక మోక పిల్లనైనా అయితే నీ ఆస్తిని వేసలతో తినివేసిన ఈ కుమారుడు రాగానే వీని కొరకు ప్రభుత్వను వధించు అని చెప్పాను అందుకే కుమారుడు నాతో కూడా ఉన్నారు సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికెను అతని చెప్తా ఉన్నారు చనిపోయిన స్థితిలో తప్పిపోయి ఈ లోకంలో పడిపోయిన ఆ స్థితిలో నుంచి మళ్ళీ సంతృప్తి జరుపుతూ వచ్చారు అదే కదా దేవుడు చెప్తా ఉన్నాడా మత్తయ్య చెప్పుకున్న వచనాలలో మత్త తొమ్మిదో వచన తొమ్మిదో అధ్యాయంలో కూడా మీరు వెళ్ళి ఒక్కసారి మీరు వెళ్ళి నేర్చుకున్న నేర్చుకున్న దేవుడు శాస్త్రులతో వాళ్ళతో చెప్తా ఉన్నాడు అదే కదా కోరుకున్నాను కానీ బలిని నేను కోరను కనిస్తాము మా దేవుడు ఎప్పుడు కనిస్తారో ఆ ప్రేమ వల్లే ఈ చిన్న సహ చిన్న కుమారుణ్ణి చేర్చుకున్నాను దేవుణ్ణి తెలుసుకొని ఆయన ప్రేమ ఆయన త్యాగం తెలిసిన నా కలియాగం గురించి ఎప్పుడు ధ్యానం దేవుడికి ఇదే లై ఉండడానికి దేవుణ్ణి కృత నన్నీ బలపక్షణ వెళ్తాను హలో హలో సిస్టర్ అయితే వాక్యం కోసం ప్రార్థన చేయండి మాధురి సిస్టర్ వాక్యం కోసం ప్రార్థన చేయండిగా మాధుల శ్రేష్టమైన ఉన్నత నా తండ్రి దేవా మీరు నా తండ్రి ఇంతవరకు నా తండ్రి వాక్యం లాగా నాతో మాతో మాట్లాడి అన్నారు అన్నాడు ప్రభువ నేను నమ్ముతా ఉన్నాను ప్రభు నా తండ్రి మారు తండ్రి తండ్రి తొంభై తొమ్మిది మంది గుర్రెల కంటే తండ్రి దేవన తండ్రి దేవ మారి మనసు పొంది ఆ ఒక్క గొర్రె పోతా నా తండ్రి నా ప్రభు దేవన తండ్రి దేవ దాని ప్రాణాన్ని లక్ష్య పెట్టి ఉంచారయ్యా ఆయన ప్రభు మీ కందినూ స్తోత్రముల ప్రభు విలు కందు తండ్రి దేవత దేవ నా ప్రభు అన్న తండ్రి అన్నిలంగా నా తండ్రి శంకర్లాగా నా తండ్రి దేవా పాకులంగా ఉన్నప్పటికీ ప్రే దేవా మీ ప్రేమ ఎంతగా ఉన్నా నా తండ్రి మమ్మల్ని నా తండ్రి మమ్మల్ని మీ సన్ని దానంలో నడిపించేదిగా ఉంటుంది ప్రభు దేవాందనాల స్తోత్రం లేరు ఇచ్చిన రక్షణ నా తండ్రి ఎంతో అమూల్యమైన దేవా మీరు చూపించే ప్రేమ నా తండ్రి గొప్పది గ్రహాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఉన్నాయి దేవన తండ్రి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు దేవన తండ్రి ఏదైనా నా తండ్రి ఏదైనా తప్పుగా బోధించిన తి క్షమించండి దేవాన్ని తప్పు చెప్పిన ప్రభావ దేవాన్ని వాక్యాన్ని బోధించే గొప్ప అవకాశాన్ని ప్రభావ నాకు అనుగ్రహించారు అన్ని బట్టి మీకు స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభావ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోండి నాకు తండ్రి నామంలో లోబడి ఉండడానికి కృపను అనుగ్రహించమైనా చైనా ప్రస్తున్నాము లాడిగా వేడుకోన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ ద లాడ్ మనకి విజ్ఞాప మనకి ఇంకా టైం ఉంది కదా విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నాము ఇంకేమైనా కొత్త అంటే మనం ఆల్రెడీ చేస్తున్న విజ్ఞాపనలు కాక ఇంకెవరన్నా కొత్త ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే మీరు ఎవరైనా చెప్పచ్చు నాకు అది వాళ్ళు ఎవరు చేస్తారు రవి బ్రదర్ మీకు వీలు పడుతుందా ఇవాళ నేను జర్నీలో ఉన్నా సార్ అదే అదే వీలు పడుతుందా అడిగాను సార్ చేస్తాను ఓకే ఓకే మా చేయండి ఒక సార్ కళ్యాణి సిస్టర్ చెప్పండి అమ్మా యాక్చువల్లీ రేపు ఒకటి ఆపరేషన్ ఉంది సంగీత సిస్టర్ అనేది అనది మళ్ళీ సంగీత సంగీత ఓకే ప్రాబ్లమ్ ఏంటి అమ్మాయికి కార్ కార్డంలో స్టోన్ ఉందనమాట రేపు అది రిమూవ్ చేసుకున్నాను సో స్టోన్ స్టోన్ స్టోన్ సంగీత సంగీత స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ అమ్మా కిడ్నీ స్టోన్స్ నుంచి స్వస్థత పొందాలా సార్ రేపు ఆపరేషన్ ఉంది బ్రదర్ తనకి రేపు ఆపరేషన్ ఉంది ఓకే ఆపరేషన్ లో దేవుడు విజయం ఇవ్వాలా ఓకే సార్ ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపామైన జీవం దేవా దేవాసు ప్రభావ నీకు ఎంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప తండ్రి మహాపరిశుద్రిన దేవానికి స్థుతుల స్తోత్రమైన ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాన్నందుకే ఎంతో వందనాలు ప్రభావాక్యంధ్ర ప్రభ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మీరు పాపులను పిలువ పిలువ వచ్చినారు నీతిమంతులు కాదన్నారు ప్రభావ ఒక పాపి కొరకు ప్రభ మీరు ఎంతగానో ప్రభా అయినా మీరు ఈ లోకంలో అయినా మీకు ప్రాణం పెట్టినారు ప్రభా ఈ లోకంలో సర్వశిష్టి నీకు ఎంతో వందాలు ఇస్తయా వాక్యందరు మాతో మాట్లాడనారు ఎన్నో విషయాలు మాతో మాట్లాడనారు ప్రభా తప్పిపోయిన కుమారుడు గురించి మీరు మాతో మాట్లాడనారు ప్రభా నా దైవాన్నికెంతో వందాలైనా ఇస్తయా నీకే స్థుతులు స్తోత్రమైనా పత్తి దశలోనైనా మీకు విధేయత కలిగి వినయ వైభక్తులు కలిగి జీవించే బిడలుగా మమ్మల్ని అందరినీ ఆ రీతిగా ప్రభావ సంగీత శిస్థుల గురించి మేము కిడ్నీ స్టోన్స్ ప్రవ సర్జరీ ఉంది ప్రభావా దేవ విడిగు నుంచి మేము ప్రాదిష్టమైన మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకున్న హలలుయ్య ఏసుక్రీస్తు పరిశుద్ధనంలో ప్రతి కిడ్నీ స్టోన్స్ ఏసుక్రీస్త కరిగిపోను హలూయ నా దేవ కిడ్నీ స్టోన్స్ ఓ ప్రభావ ప్రతి చీకటి దురాత్మ మీరు గద్దించమని ప్రాదిష్టమైన ఆపరేషన్ లో సర్జరీస్ రవి బ్రదర్ సార్ వినిపిస్తుందా వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు మీట వినపడింది ఓకే సార్ మళ్ళీ చేస్తాను సార్ వద్దులే అన్న నేను చేస్తాను అన్నయ్య నేను చేస్తున్నాను మహమోనతుడా సర్వ శక్తివంతుడా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఏక రీతి ఉన్నదండీ నీకు వందరాలు ఈ రాత్రి ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను ఆయన తండ్రి నీకు వందనాలు ప్రభా మరి సంగీత విషయంలో ప్రార్థిస్తున్నాను ఆ బిడైతే ఎక్కడ స్టోన్తో బాధపడుతుంది జరిగిందంటే ప్రభావిడ ముట్టండి తాకండి సొంతపరచండి డాక్టర్కి మంచి జ్ఞానం ఇవ్వండి అది సక్సెస్ఫుల్ కావాలా సైతం రాజ్యమంతా కులాల ప్రభా తో నడిపించి విజయాన్ని మీరు దయచేయండి రక్షించండి ఆ కుటుంబంతో రక్షణ పోక్షణ మీరు దయచేయండి తండ్రి మీ సంగతికి లాక్కారండి ప్రభా కుటుంబాన్ని తెలిసి ప్రభావ భద్రపరచండి యేశు సంపూర్ణంగా కుటుంబానికి విడుదల కలుగులు గొప్ప విజయాన్ని మీరు దయచేసి గొప్పగా సాక్షిగా నిలబెట్టండి తండ్రి విషయానికి వంద శుక్రభా ద్వారా మన కుటుంబంతో రక్షింపబడాలా గొప్ప విద్యాన్ని మీరు దయచేయమని ఏ శిక్ష మరి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ అక్క అంశాల కోసం ప్రాధాన్యత చేసిందే అక్క అది మధ్యలో బ్రేక్ అయిందని మీరు కంటిన్యూషన్ చేసినారు అట్లా నీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుందక్క ప్రేయర్ రిక్వస్ట్ రవి అన్న చేసినాడో పాల్లా నువ్వు ఒక అంశం చేసేసినావు అట్లా అయిపోయిందనమాట సో బ్లెస్సింగ్స్ ఇవ్వాలన్నమాట రవి అన్న డ్రాప్ అయిపోయినారు మనోజన్ ఉన్నారు మనోజన్న ప్రైజ్ లాడు మనోజన్న జ్యుతక ైజ్ ప్రవీణ్ ప్రభు కృప పరిశుధాత్మ నడిపింపు ఎగ్జాంపుల్ వాళ్ళకు మనకు దేవుని కృప పరిశుద్ధాత్మ ఆనంది సదాకాలం మన తోడుండు కాక ఆ మీన్స్ స్టర్స్ అందరికీ మీ ప్రేయర్స్ లో పెట్టుకోండి ఎవరక్క సంగీత సిస్టర్ అంటే రెండు సర్జరీ అది స్టోన్స్ ఉన్నాయో అన్నారు మీ పర్సనల్ ప్రేయర్స్ లో గుర్తు చేసుకోండి సరే అక్క ఓకే థ్యాంక్ యూ ప్రేజ్ లాడ్ అందరికీ బ్రదర్స్ అందరికీ